రెండు ప్రశ్న కాగితాలు మిస్ప్లేస్ చేశాను అన్నాను ఒకటి దొరికింది ఇంకొకటి దొరకడం తర్వాషై క్లిష్యసి మూఢ దుర్మతే ఓషధైన్ ఉండదు ఔషధై అని అయ్యి ఉంటుంది క్లిష్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిభ ఆ రసాయనాన్ని ఎలా త్రాగేది వివరించండి అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చను దీన్ని నేను జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను భక్తికి సంబంధించిన ప్రశ్న రసాయనం కృష్ణ రసాయనాన్ని ఆస్వాదించడం అంటే భక్తి భక్తి అంటే ప్రేమ ప్రేమను ఎలాగా కలిగి ఉండాలి అని ప్రశ్న ఫైనల్గా దీనికి లీ అనే సజ్జనుడు పెరనియల్ ఫిలాసఫీ అనే ఒక పుస్తకాన్ని రచించినాడు కొంచెం గంభీరమైన పుస్తకం దాంట్లో ఈ టాపిక్ని ఈ టాపిక్ని చాలా చాలా చక్కగా ఆయన నిరూపించినాడు సంబంధించిన ఎన్నెన్నో గొప్ప విషయాలను ఆయన నిరూపించాడు చాలా ఇట్స్ ఎ గ్రేట్ బుక్ పెరనియల్ ఫిలాసఫీ అని కొంచెం ఇంగ్లీష్ కొంత గట్టిగా ఉంటుంది దాంట్లో ఆయన ఈ టాపిక్ మీద ఒక చక్క చక్కటి చక్కటి చెప్పాడు బిషప్ ఆఫ్ జనోవా అని ఒక ఆయన బిషప్ జనోవా అనే ఇటలీ నగరంలో బిషప్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకడు ప్రశ్నించినాడు ఓ భక్తుడు ఏమని ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలా అని ప్రశ్నించాడు లేదు సంథింగ్ లైక్ ఈ సంసారం నుండి విముక్తి ఎట్లు అని ప్రశ్నించాడు ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు ఈశ్వరుణ్ణి ప్రేమించినట్లయితే ఈ సంసారం నుండి విముక్తి కలుగుతుంది అని ఆయన చెప్పాడు అయితే ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలా అని అడిగాడు మళ్ళీ అయితే చూడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తూ అలా ప్రేమించినట్లయితే నీకు సంసారం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అంటే ఈయన అయ్యా మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ నా ప్రశ్న మీకు అర్థమైనట్లేదు అయినా ఇంకోసారి అడుగుతాను ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలా అని అడిగాడు అయితే ఏంటి చూడు మనం అనేక సంసార భయాలతో దుఃఖాలతోటి సతమతమవుతూ ఉంటాము మనం వీటన్నిటి నుంచి వినిక్తులవటానికి చేయాల్సిన పని ఒకే ఒకటి గలదు అదేమంటే చక్కగా ఈశ్వరుణ్ణి ప్రేమించుతా అని చెప్పాడు చెప్పేప్పటికి ఈ భక్తులు అంటాడు చూడండి మనం ఇందాక ఐదు నిమిషాల నుంచి మాట్లాడుతున్నామే గాని మన కన్వర్సేషను ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు నాకు ఏమీ విషయం అర్థం కాలేదు నా ప్రశ్న ఎక్కడ వేసిన ప్రశ్న అక్కడే ఉన్నది ముందుకు ఏమీ సమాధానం రాలేదు మళ్ళీ అడుగుతున్నాను తమరు దయచేసి ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఇలాగో చెప్పవలసినది అంటే ఆయన మళ్ళీ మీరు చక్కగా ఈశ్వరుణ్ణి ప్రేమించండి అని చెప్పాడు అని చెప్తే అప్పుడు ఈయన అడుగుతాడు వాట్ ఆర్ యూ సేమ్ ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగా అని అడుగుతుంటే దానికి సమాధానం మీరు చెప్పనే అని ప్రొటెస్ట్ చేస్తాడు అంటే అప్పుడు ఆయన చెప్తాడు నేను చెప్పిన సమాధానమే చెప్తున్నాను ఈశ్వరుణ్ణి ప్రేమించే పద్ధతి వేరే ఏమీ ఉండదు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తూ ఉండడమే ఈశ్వరుణ్ణి ప్రేమించే పద్ధతి వేరే మెథడ్ ఏమీ ఉండదు ఉదాహరణకు నడవడవ ఎలాగా అంటే పిల్లవాళ్ళు ఎలా నడుస్తారు నడకను ఎలా నేర్చుకుంటారు అడుగులు వేస్తూ నడుస్తూ నడుస్తూ నడకను నేర్చుకుంటారు ఎలా మాట్లాడతారు పిల్లలు మాటలను నేర్చుకుంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ తప్పు తప్పులు ధరకలైనా ఏదైనా ముద్ద ముద్ద మాటలైనా ఏదైనా మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్ని నేర్చుకుంటారు ఈతను ఎలాగే నేర్చుకుంటారు ఈదుతూ ఈదుతూ ఈతను నేర్చుకుంటారు అలాగే ఈశ్వరుణ్ణి ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఈశ్వరుణ్ణి ప్రేమించటం నేర్చుకుంటారు సో బికమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లవ్ ఈ రోజు నుంచి నీవు ఈశ్వరుణ్ణి ప్రేమించుట అనేటువంటి దానికి ఒక విద్యార్థిగా తయారయ్యి నువ్వు అలా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీకు హృదయంలో అంతర్ అంతర్ దాగి ఉన్నటువంటి ఆ ప్రేమ అభివ్యక్తమవుతుంది అనంతమైన ప్రేమ మన హృదయంలో దాగి ఉన్నది మనం మనస్సులో పెట్టుకున్నటువంటి కాలుష్యం కారణంగా ఆ ప్రేమంతా దాగిపో దాగి ఉన్నది ఆ కాలుష్యాన్ని ప్రక్కటి పోసి ప్రతి ప్రేమించటం ప్రతి వ్యక్తిని ప్రేమించటం ప్రతి పశువును పక్షిని ఆఖరికి ఎంగుటాకును సహా ప్రేమించటం గాలిని నేలను నీరును నీటిని ఆకాశాన్ని అన్నిటినీ ప్రేమించటం నువ్వు అభ్యాసం చెయ్యి అలా ప్రేమిస్తూ ప్రేమిస్తూ పోతే ఒకనాడు ప్రేమలో గ్రాడ్యుయేటుగా అయిపోతావు చిన్నపిల్లలు మాట్లాడడం ప్రారంభించి అమ్మ తాతతో మాట్లాడి మాట్లాడి ఒకప్పుడు వాళ్ళు భాషా పండితులు అయిపోతారు అలాగే నువ్వు కూడా ప్రేమలో పండితులు అయిపోతావు అని ఒక ప్రశ్నకి సమాధానం వచ్చింది ఇంకా సందర్భానుసారంగా నేను వేరు ప్రశ్నలను మీకు రిప్లై చెప్తూ ఉంటాను శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపరాణానామాలయ కరుణాలయోని పాదశంకరం లోకశంకర అనివృత్తే ససృష్టౌ ససృష్టే బుద్ధ్ బ్రహ్మాు శైక్యవాదిన ఈ శ్లోకాన్ని మనం కొద్దిగా చూసినట్టున్నాము మళ్ళీ ఇంకోసారి చూద్దాము హనివృత్తే ససృష్టేషాత్మ బుద్ధ్వా బ్రహ్మాద్వం బోద్ధు శక్యంక్యవాదిన అనివృత్తే అపిసృష్టేతే తృషాత్మత్వా బ్రహ్మ అద్వం బోద్ధు దీని కాపీ ఏదైనా ఉందా ఏం లేదుగా నాగరిపి కాపీ ఎక్స్ట్రా ఎవరి దగ్గర ఉందా మంచిది ఈశ సృష్టి ఈశ్వరునిచే సృష్టింపబడిన ద్వైతే ద్వైతము అపి అనివృత్తే అవి తొలగిపోనప్పటికీ త్వైతము యొక్క మృషాత్మకా మిథ్యారూపమును బుద్ధ్వా తెలుసుకుని వశ్వైక్యవాదిన వస్తువు యొక్క ఐక్యమును తెలుసు చెప్పేవానికి వస్తువు యొక్క ఏకత్వమును చెప్పువానికి అద్వయం బ్రహ్మ రెండవది లేని పరబ్రహ్మ బోద్ధుం తెలియటకు శక్యం శక్యము చూడండి పరబ్రహ్మను తెలియట సాధారణంగా మానవుల యొక్క ప్రవృత్తి ఉంటుందంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఏవో విషయాలు ఏ విషయాలు తెలియకుండానే జీవనయాత్ర ఆరంభిస్తాము క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మరొకదా మరొకటి మరొకటి అలా తెలుసుకుంటూ వస్తాము అంటే దీన్ని ప్రమాతృత్వము అంటారు శంకరులు గీత భాష్యంలో దీని గురించి చాలా లోతైన కామెంట్ కామెంట్స్ కొన్ని పాస్ చేసి ఉన్నారు ఎలాగంటే మనిషి ప్రమాత ప్రమాత అంటే జ్ఞాత తెలుసుకుంటూ ఉంటాడు జ్ఞాతకి ప్రమాతకి కొంచెం ఎత్తికించిన భేదము గలదు జ్ఞాత అంటే తెలియవాడు ప్రమాత అంటే కొలుచువాడు ఇది కొలుస్తూ ఉంటాడు ఎంటైర్లీ ఓపెన్ మైండ్ పెట్టుకుని తెలుసుకునే వాడిని జ్ఞాత అంత సరే వాడి దగ్గర కొంత కొన్ని సంస్కారాలు ఉంటాయి కొంత విజ్ఞానం ఉంటుంది దాని యొక్క సహాయంతో ప్రతి దాన్ని కొలుచుకుంటూ పోతాడు దాని మీద ఒక జడ్జిమెంట్ కూడా పాస్ చేసుకుంటూ పోతాడు అది ప్రమాత పోనండి నేను ఏదో చాలా సూక్ష్మమైన భేదాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను వస్తూ మొత్తం మీద ప్రతివాడు ప్రమాత ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఏదైనా ఆటబొమ్మిస్తే దాన్ని వాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వాడుకున్న తెలివితేటలతోటి చాలా తక్కువ తెలివితేటలు ఉంటాయి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు దాంతో ఆడుకోవడం అంటే దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఏదో చేస్తారు వారం అయ్యేప్పటికీ నాకు ఇది తెలిసిపోయింది అనిపిస్తుంది పిల్లవాడికి దాంతో అది పక్కన వారేస్తాను ఇంకొకటి అంటే ఇంకొకటి ఎందుకు మళ్ళీ తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోవడం ప్రశ్న లేదు ఎందుకంటే గాలికి వేచడం ఎంత సహజమో నీరికి ప్రవహించడం ఎంత సహజమో జ్ఞాతకు తెలియట అంత సహజం వాడి స్వభావం అది వాడి స్వరూపం దీపము ఎందుకు ప్రకాశిస్తుంది సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన స్వరూపం అలాగే మనం కూడా ఆ తెలియుట అన్నది మన స్వరూపం కాబట్టి మనం ఒకదాని తర్వాత మనం ఒకదాన్ని అలా తెలుసుకుంటూనే ఉంటాం పదేళ్ళు వస్తాయి ఉంటాడు పాతికేళ్ళు వస్తాయి యూనివర్సిటీలో ఏదో డిగ్రీ పిహెచ్డీ ఏదో పట్టుకుంటాడు అయినా తెలుసుకుంటూనే ఉంటాడు మనకి పొద్దున్నే న్యూస్ పేపరు రాగానే దాన్ని చదివేయాలని అందరికీ చాలా ఆదుర్థగా ఉంటుంది ఒకప్పుడు అలా ఉండేది మధ్యకాలంలో న్యూస్ పేపర్లు చదువుతున్నారు మారుతున్నారో నేను ఎక్కను ఒకప్పుడు న్యూస్ పేపర్ వచ్చితే తప్పకుండా చదివేసేయాలనే ఆదుగా ఉంటుంది కుర్చీలో వాళ్ళు కుర్చీలో కూర్చొని చదివేయడం దాంట్లో రెండు సమస్యలు వాళ్ళు కుర్చీలో కూర్చోవడం మూలంగా వెన్నెముకకి మంచిది కాదు సయాటిక ఇత్యాది ప్రాబ్లమ్స్ వస్తాయి న్యూస్ పేపర్ చదవడం మూలంగా బుద్ధికి మంచిది కాదు బుద్ధికి పదులు పెట్టేది ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా మంచి ఆర్టికల్స్ ఉంటే పర్వాలేదు అస్తుంది సో మొత్తానికి ఏదో న్యూస్ పేపర్ చదివి ఏం చేస్తారు వైశుద్ధ్యూ న్యూస్ పేపర్ అంటే తెలుసుకోవాలి ఏమవుతున్నాయి కొత్త కొత్త న్యూస్ ఏం తెలుసుకోవాలి సో Breaking news, అనేది ఎందుకు వచ్చింది ఎందుకంటే చూసి వాళ్ళందరూ కూడా చాలా తహకహగా తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు చూస్తున్నవాళ్ళు అది చూస్తున్న వాళ్ళ యొక్క అటెన్షన్ని దాన్ని పట్టేసుకుని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలి వాళ్ళ యొక్క అటెన్షన్ మనకు కావాలి అందుకోసం బ్రేకింగ్ న్యూస్ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు కాబట్టి మానవుడు సహజంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటువంటి దృష్టితో ఉంటాడు తెలుసుకోవడం అంటే పట్టుకోవడం సంస్కృతంలో జ్ఞానంటే గ్రహణము అని పేరు గ్రహణం అన్నా జ్ఞానం అన్నా ఒకటే గ్రాహ్య గ్రాహక భేదము అని భవిష్యాల్లో అక్కడ వడుతూ అంటే జ్ఞాతులు జ్ఞేయ భేదము జ్ఞాతని గ్రాహక జ్ఞేయమును గ్రాహ్య అని అంటే ఆ కృష్ణటువంటి అభిప్రాయం ఏమంటే తెలియడం అంటే పట్టుకోవడమే చేత్తో పట్టుకున్నారనుకోండి అది ఒక రకమైన పట్టుకోవడం బుద్ధితో పట్టుకుంటే అది తెలియడము కాబట్టి అది కూడా పట్టుకుంటాయి అటువంటి అలవాట్లో మనం ఉంటాం పదికేళ్ళు వస్తాయి యాభై ఏళ్ళు వస్తాయి ఇంకా అలా పట్టుకుంటూనే ఉంటాయి వచ్చినా ఇంకా పట్టుకుంటాయి ఆఖరికి తొంభై ఏళ్ళు వచ్చి మనసం మీద వాడు కూడా ఎదుట ఏవో సౌండ్లు వినపడుతున్నా ఎవడైనా కొత్త వాళ్ళు ఎవరిలో కూడా వచ్చింది ఏదో ఆ కారు ఆగినట్టుంది ఎవరు వచ్చారురా అని అడుగుతాడు అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలనేటువంటి ఉల్లాసంతో ఉంటాడు ఇది మనిషి యొక్క సహజ లక్షణం అదే దృష్టిని పరబ్రహ్మ వైపు మనము కలిగి ఉంటాము వీ వాంట్ టు నో బ్రహ్మ అర్థమైన మీ పాయింట్ నేను అక్కడి నుంచి కష్టపడే ఆయా సంవత్సరం పని అయింది నాకు సో అభిప్రాయం ఏమిటంటే ప్రతివాడు కూడా పరబ్రహ్మని పట్టుకోవాలి దేనితోటి తెలియట అనే ఒక సామర్థ్యం మనకు ఉన్నది ఆ సామర్థ్యం తోటి వరకు ఎన్నెన్నో విషయాలను పట్టుకుని ఉన్నాము ఇంకా పట్టుకుంటూనే ఉన్నాము ఇప్పుడు పరబ్రహ్మను పట్టుకోవాలి మీరు ఈ దృష్టిలో ఉన్నంత వరకు మీరు బ్రహ్మను తెలియలేరు అంటే అర్థం ఏమిటనమాట జిజ్ఞాస ఉన్నంత వరకు దీని జిజ్ఞాస జిజ్ఞాస ఉన్నంత వరకు మీకు బ్రహ్మ తెలియబడదు కానీ జిజ్ఞాసువులు మాత్రమే బ్రహ్మను పొందగలుగుతారు ఈ మాట మీకు అర్థమైంది కదా ఇది కాబట్టి టు బిగిన్ విత్ మీరు జిజ్ఞాసువులుగా బిగిన్ అవుతారు బట్ అల్టిమేట్ గా ఆ జిజ్ఞాస డ్రాప్ అయిపోయినప్పుడు మాత్రమే బ్రహ్మ తెలియబడుతుంది ఇదొక పాయింట్ ఎందుకంటే వశ్వైక్యవాదిన తెలియవాడు తెలియబడేది అనే భేదములో ఉన్నంత వరకు కూడా మీకు తత్వము తెలియబడదు అది ద్వైతం అది వశ్వైక్యవాది అంటే వాడు అర్థం చేస్తూ నేను తెలియవాడుగా బ్రహ్మ తెలియబడేదిగా ఉన్నట్లయితే అది పరిస్థితి తప్పే అని తెలుసుకుంటాడు కాబట్టి వాడు ఆ తెలియవా తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము విలీనమైనప్పుడు మాత్రమే బ్రహ్మ తెలియబడినట్లు అవుతుంది వాడు అటువంటి వాడు పశ్వైక్యవాదిన తర్వాత ఇప్పుడు అటువంటి జ్ఞాని బ్రహ్మను ఏ విధంగా తెలుసుకుంటాడు అంటే బ్రహ్మని తెలుసుకోవడము అంటే అబ్రహ్మను నిరాకరించడమే ఇంకా వేరే బ్రహ్మ నిరాకరణము అంటే బ్రహ్మజ్ఞానము ఇంట్లో ఉండడము అంటే అర్థం ఏంటి వీధుల్లో బలాదూర్ తిరగకుండా ఉండుతాయి అంతే ఇక్కడక్కడ తిరగడం మానేస్తే ఎక్కడ ఉన్నట్లు ఇంట్లో ఉన్నట్లు ఆరోగ్యంగా ఉండడము అంటే అర్థమేంటి ఏదో ఈ రోగము ఆ రోగము రోగాలు అనేకం ఆరోగ్యం ఒక్కటే ఆరోగ్యం అనేకంగా ఆరోగ్యం ఒక్కటి రోగములు అనేకము కాబట్టి కాబట్టి ఏ రోగము లేకుండా ఉండడమే ఆరోగ్యం అంచేతనే ఇంగ్లీష్లో హెల్త్ అనేది ఏంటంటారో సంస్కృతంలో ఆరోగ్యము అని దానిని అంటారు హెల్త్ అన్నది ఒక పాజిటివ్ టర్మ్ కానీ ఆరోగ్యం అన్నది నెగిటివ్ టర్మ్ రోగము యొక్క అభావమునకే ఆరోగ్యము అని పేరు అరోగస్ట భావ రోగము లేకుండుటయే ఆరోగ్యము అలాగే బ్రహ్మకానిది సత్యము అనే భ్రమ లేకుండు బ్రహ్మ కానిది ఏమిటి నామరూపాలు నామరూపాలన్నీ బ్రహ్మకానిది మాత్రం నామరూపములకు అతీతమైనది బ్రహ్మ కానిది అబ్రహ్మ నామరూపము ఇప్పుడు బంగారము నారూపములకు అతీతంగా ఉంటుంది ఆభరణాలన్నీ నామరూపములే ఆ విధంగా అర్థం చేసుకోవాలి మీరు అన్నీ అక్కడే ఉంటాయి బంగారం అక్కడే ఉంటుంది నామరూపాలు అక్కడే ఉంటాయి బంగారం ఇక్కడాను నామరూపాలు అక్కడాను కలిపి నామరూపాలు ఇక్కడ బంగారం అక్కడ అలా ఏమి ఉండదు రెండు ఒకచోటే ఉంటాయి అందుగురించే ఈ రకమైన డైకాటమీ అంటే ఒక ప్యారాడాక్స్ ఒక విషమ విషమత్వం దాన్ని పట్టుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు నామరూపములు సత్యము నామరూపాలని నేను చూసుకున్నాను అదిగో నామము అదిగో రూపము నామము సంహవ్ ఇది నిజము ఇది సత్యము అని అనుకుంటున్నంతసేపు మీకు బ్రహ్మజ్ఞానం లేనట్టే లెక్క ఎందుకంటే ద్వైతంలోనే ఉంటారు మీ విషంలో ఏముంటుంది ద్వైతమే ఉంటుంది కానీ నామరూపముల యొక్క తిరస్కారం అయిపోతే మీ విషము ఏదవుతుందో అదే బ్రహ్మ మీ విషమే బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మంట ఎటువంటి జ్ఞానము నామరూప తిరస్కారపూర్వకమైన జ్ఞానం అదే బ్రహ్మంటే ఆరోగ్యం అంటే ఏమిటి రోగ రోగ రోగతిరస్కారపూర్వకమైన ఉనికి ఉండుత అది ఆరోగ్యం అలాగే నామరూప తిరస్కార పూర్వకంగా ఉండుతయే అదే బ్రహ్మజ్ఞానము అంటే వేరే బ్రహ్మజ్ఞానమే ఉండదు అయితే ఈ నామరూపములను మనం తిరస్కరించాలి అంటే అవి సత్యములు కాదని అనుభవానికి తెచ్చుకోవాలి అది ఎలాగ తిరస్కరించటం అదే మొత్తం ద్వైత వివేక ప్రకరణమంతా అదే టాపిక్ నామరూపములు ద్విధము ఈశ్వర సృష్టి జీవ సృష్టి జీవ సృష్టి డిగ్రీకి తర్వాత వద్దాము ముందు ఈశ్వర సృష్టి డిగ్రీకి రండి ఈశ్వర సృష్టి ఏమిటి పృథివీ అప్పు తేజ వాయు ఆకాశము వాస్తవంలో ఐదంటూ ఏమీ లేవు ఒకే పరమాత్మ సత్త గుణముల ఉపాధులను బట్టి నామరూపములను భనభములుగా నామరూపాలంటే భేదమే భేదమునకే నామరూపాలని పేరు భేదం ఉంటే నామరూపాలు ఉంటాయి నామరూపాలుంటే భేదముంటుంది ఒకే పరమాత్మ సత్త ఆయా ఉపాధులను బట్టి భిన్న భిన్నముగా గోచరిస్తోంది అది ఈశ్వర సృష్టమైన ద్వైతమును నిరాకరించే పద్ధతి సృష్టమైన ద్వైతము మిథ్య అని తెలియాలి అది ఎలాగ తెలియలో ఉంటే అదే చెప్తున్నాను నేను సో మృషాత్మకా ఈశ్వర సృష్టమైన ద్వైతము యొక్క స్వరూపము మిథ్యయే అది కూడా అసత్యమే అని తెలియాలి అది ఎలా తెలియడండి కూడా ఇలాగా కాబట్టి ఒకే పరమాత్మ సత్త గుణముల యొక్క ఉపాధులను బట్టి నామరూపములుగా గోచరిస్తోన్నది ఏ నామరూపములు జీవ సృష్టమైన నామరూపాలు కాదు ఈశ్వర సృష్టములైన నామరూపములు అంటే హృదయీప్తేజో వాయు ఆకాశములు అది ఎలాగంటే ఇప్పుడు ఈ గుణములు ఎలా ఉంటాయంటే తమోగుణము ఉందనుకోండి అత్యంత స్థూల బుద్ధికే తమోగుణము అని కాదు గ్రోస్ స్థూలము అత్యంత సూక్ష్మమైన దానికే సత్వగుణము ఇన్ బిట్వీన్ ఉన్నది రజోగుణము జనరల్ గా ఈ సందర్భంలో ఇప్పుడు మీకు పృథివీకి ఆకాశానికి మధ్యలో మీరు చూసినట్లయితే ఆ స్కేల్ అఫ్ గ్రోస్ అండ్ సెటిల్ సూక్ష్మము అనే ఒక స్కేల్ కింద పెట్టుకుంటే ఇది హార్డ్నెస్ స్కేల్ లాంటిది ఎప్పుడైనా పెరుగుతున్నా మీరు హార్డ్నెస్ కో స్కేల్ ఉంది హార్డ్నెస్ అంటే గట్టి ధనము దానికో స్కేల్ ఉంది ఆ స్కేల్ ఏమిటో చెప్పంటారా వెన్న గట్టిగా ఉంటుంది అది నెంబర్ వన్ వన్ టు టెన్ స్కేల్ వెన్న ఎక్కడ ఉంటుంది నెంబర్ వన్ డైమండ్ ఎక్కడ ఉంటుంది నెంబర్ నైన్ నైన్ డైమండ్ కార్బోరండమ్ అని ఒక సబ్స్టెన్స్ ఉంది కాల్షియం కార్బోయిడ్ కార్బోరండమ్ అంటారు డైమండ్ని స్నాన పట్టడానికి ఉపయోగిస్తారు కదండి అది టెన్న ఓకే సో హార్డ్నెస్ స్కేలు వెన్న ఒకటి వెన్న వెన్న అంటే బటర్ బ్లాక్ ఉంటుంది చూడండి అది కూడా గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉండబట్టే కదా దాన్ని పేపర్లో చుట్టి స్లాబ్ కింద కట్ చేసి పేపర్లో చుట్టి మీకు తూపం వేసి ఇస్తున్నాడంటే గట్టిగా లేకపోతే ఎలా చేస్తుంది దాంట్లో కూడా కొంత గట్టితనం ఉన్నది ఎంత నెంబర్ వన్ డైమండ్ తొమ్మిది కాక్బోరండం పది అది స్కేల్ అలాగే గుణములలో కూడా స్థూలము సూక్ష్మము తమో గుణము స్థూలము అన్ వన్ ఎండ్ ఆఫ్ ది స్కేల్ సత్వగుణము సూక్ష్మము మీరు సూక్ష్మము అనే స్కేల్ పెడితే తమోగుణము ఒకటి సత్వగుణము ఐదు రజోగుణం మూడు స్థూలము అనే స్కేల్ పెడితే సత్వగుణము ఒకటి తమోగుణము ఐదు రజోగుణం మూడు అర్థమైందనే కాదు ఇది గుణముడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క సత్తను తమోగుణములో ఆ సత్త ప్రకటమవుతుంది దాని పేరే పృథ్వీ పృథివీ అంటే ఏమిటండి పృథివీ ఉన్నది ఎలా ఉంది ఎలా ఉండడం ఏమిటి కంటితో కనపడుతో నీ చెవితో వినపడుతాం నీ ముక్కుతో ఆగ్రానిస్తున్నాం నీ చేతితో పట్టుకుంటున్నాం నాలుగుతో రుచి చూస్తున్నాం ఐదు గుణాలు వచ్చేసేదంట ఐదు ధర్మంలో వచ్చేది ఏ ఇంద్రియంతోటైనా పట్టేసుకోవచ్చు దాన్ని అంత స్థూలం అది అది అది పృథివీ కాబట్టి పృథివీ ఉన్నది అని తెలియాలనుకోండి ఆ ఉన్నది ఆ సత్త తెలియాలని కొన్ని ఎలా తెలుస్తుంది చేత్తో తెలుస్తుంది కంటితో తెలుస్తుంది చెవితో తెలుస్తుంది ముక్కుతో తెలుస్తుంది స్పర్శతో తెలుస్తుంది పృథివి ఉన్నది ఓకే అప్పుడు ఉన్నది అక్కడ కూడా మళ్ళీ ఉనికి అది ముక్కుతో తెలియదు చేత్తో తెలుస్తుంది కంటితో తెలుస్తుంది చెవిలో తెలుస్తుంది స్పర్శతో తెలుస్తుంది ముక్కుతో తెలియదు అగ్ని ఉన్నది అది ముక్కుతోటి తెలీదు రసంతో కూడా తెలీదు నాలుకతో కూడా తెలీ కానీ చేత్తో తెలుస్తుంది చెవితో తెలుస్తుంది భుగభోగ శబ్దం చేస్తుంది స్పర్శతో తెలుస్తుంది మొత్తానికి తెలిసేట్లా తెలుస్తుంది అగ్ని ఉన్నది కొంచెం మీరు ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేసుకోండి లేదా నా పుస్తకం పంచీకరణం అన్న పుస్తకం ఉంది మీకు ఓటుకుంటే చూడండి వాయువు ఉన్నది స్పర్శతో తెలుస్తుంది కంటితో తెలియదు నాలుకతో తెలియదు ముక్కుతో తెలియదు శబ్దం చెవితో తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది దంధం అయిపోయి ఆకాశము ఉన్నది శబ్దాన్ని బట్టి చెవిని బట్టి తెలుస్తుంది ఆకాశం ఉండబట్టే మనం ఇటువూ సంచారం చేస్తున్నాం ఇల్లు వదిలి కట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ప్లాట్ అంటే ఏంటి ప్లాట్ అంటే ఏంటి ఆకాశానికే ప్లాట్ అనికే ప్లాట్ కొనుక్కున్నారనుకోండి సపోజ్ వీడికి అంతా కవర్ చేసేసి ఇది నీ ప్లాట్ అని ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటారు అది పైకి వెళ్ళడానికి వీరలేదు పక్కకి వెళ్ళడానికి వీరలేదు ఎక్కడికి వెళ్ళడానికి వీరలేదు ఇది అంతా కూడా సాలిడ్ కవర్ చేసేసి ఇచ్చారనుకోండి ఏం చేసుకుంటారు అది ఇప్పుడు జులీ హిల్స్ లో ప్లాట్లు కొనుక్కున్నప్పుడు కూడా బండరాళ్ల ప్లాట్లు కొనుక్కున్నా ఎందుకు కొనుక్కుంటారు పైకి పోవచ్చు ఆకాశం కోసం కొనుక్కుంటారు కాబట్టి ఆకాశము ఉన్నది సూక్ష్మం కాబట్టి పృథ్వీ అప్తేజు వాయువు ఆకాశములు అనగానేమి ఒకే పరమాత్మ సత్త ఆ గుణములలో ప్రకటమయ్యే సందర్భంలో తమో గుణ ప్రకటమైతే పృథివైనది సత్వగుణ ప్రధానంగా ప్రకటమైతే ఆకాశమైనది ఇన్ బిట్వీన్ మిక్స్డ్ మిక్స్డ్ గుణముల యొక్క సమ్మిశ్రణమును బట్టి ఆ స్కోల సూక్ష్మ భావాన్ని బట్టి ఇన్ బిట్వీన్ ప్రకటమవుతున్నది మొత్తం మీద పృథివీ ఉన్నది అంటే ఎవరున్నట్టు పరమాత్మ ఉన్నది దీనికి శ్రీరామకృష్ణ గారు దృష్టాంతం చెప్తారు ఐసు గడ్డ నీరు నీటి యాద్రి మూడు ఉన్నాయి మూడున్నాయా ఒకటే ఉందా ఒకటే అదే ఉన్న మూడులా కనబడుతున్నాయంటే ఆ ఒకటే గట్టిగా అయినప్పుడు ఐస్ అన్నారు అది ప్రవహించి స్థితిలో ఉన్న కరిగినప్పుడు ఆయుసే కరిగినప్పుడు నీరు అన్నారు అదే ఆవిరి అయినప్పుడు ఆవిరి నీటి ఆవిరి హ్యూమిడిటీ అన్నారు కాబట్టి ఒకటే ఉన్నది ఆ మాలిక్యూల్స్ బాగా దగ్గరగా ఉన్నట్లయితే పృథివీ అన్నారు అదే ఐసు అలాగా ఉంది అదేవిధంగా ఒకే సత్తా తమోగుణ ప్రధానంగా ఉంటే పృథివీ దాన్ని మూమెంట్ ఆఫ్ ఎనర్జియా అంటారు తమో గుణాన్ని ఆయన న్యూతన్ మహాశయుడు కొలిచినాడు దానికి ఒక కొలమానాన్ని ఏర్పాటు చేశాడు ఎంత తమో గుణము ఆఫ్ ఎనర్జియా బండరాయికి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా చాలా ఎక్కువ ఉంటుంది నీటికి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా తక్కువ ఉంటుంది వాయువుకి ఇంకా తక్కువ ఉంటుంది తేజస్సుకి మరీ తక్కువ ఉంటుంది ఆకాశానికి అసలు ఉండనే ఉండదు మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అలాగే కాబట్టి సత్వగుణము సూక్ష్మము ఏది సూక్ష్మమో అది వ్యాపకము ఏది స్ఖూలమో అది వ్యాప్యము అనే ఆ తేడా కూడా ఉంది కాబట్టి ఆకాశం అత్యంత సూక్ష్మము కనుక వ్యాపించి ఉంటుంది మొత్తానికి పృథివీ తేజో వాయువాకాశములనే ఐదు పేర్లు ఆ పేర్లని బట్టి ఐదు రూపములు మనకి అనుభవంలో ఉన్నా దాని పేరే సృష్టి అయినప్పటికీ ఇదంతా కూడా ఒకే ఈశ్వరుని యొక్క సత్తను ప్రకటిస్తున్న ఐదు నామరూపములు మాత్రమే అంచేతనే మనం ఈశ్వరుణ్ణి మనం ఎలాగా సంబోధించవచ్చు ఓ ఈశ్వర ఈ భూమివి నీవే భూరసి భూమిరసి ఓ ఈశ్వర ఈ జలములు నీవే ఆ పోహిష్టామయో భువ ఏదైనా ఉన్నారా మంత్రాలు నివి అగ్నిమీ పురోహితం యజ్ఞం కోతారగుం రత్నం ఓ వాయో ఓశ్వరాయి వాయు నమస్తే వాయు మే ప్రత్యక్ష బ్రహ్మాసి ఓశ్వరాయ్ ఆకాశమునీ ఆకాశరీరం బ్రహ్మ ఇలాది మంత్ర కాబట్టి ఒకే ఈశ్వరుడు సద్రూపుడు సదేకమేము సోమేతమగ్ర ఆసీదు ఆ సద్రూపుడైన ఈశ్వరుడే ఈ పంచభూతములుగా ప్రకటమై ఉన్నాడు కాబట్టి పంచభూతములు నామరూపములు మిథ్య ఆ మిథ్య అయిన పంచభూతములకు ఉండే సత్ ఈశ్వరుడు సో ఈ విధంగా మీరు నేలను చూసిన నేల నీరు నిప్పు గాలింగి ఐదు అర్థదైనగు పదాల్లో ఈ ఐడింటి రూపంగా ఒకే దేవుడు గాలాడు దేవుడు ప్రకృతి దేవుడికి వికృతి ఏమిటి దేవుడు ప్రకృతి వికృతి ఏమిటి దెయ్యము దీంట్లో ఒక చిన్న అంశము ఇప్పుడు దేవత అని వస్తుంది మంత్రాల్లో అగ్ని దేవత వాయు దేవత సూర్యో దేవత చంద్రమా దేవత అంటే వీళ్ళ మంత్రాలు ఉంటాయి దేవత అని వస్తుంది మనం ఏమనుకుంటామంటే ఇది కొంచెం ఓ రకంగా పురాణ దృష్టి అని చెప్పచ్చు వేద మంత్రాల్లో కూడా పురాణ దృష్టి ప్రవేశిస్తే ఏమవుతుంది అజ్ఞాని ఆయన దేవత ఒక ఆయన ఉన్నాడు వాయువదిక ఆయన ఉన్నాడు ఇదంతా పురాణ దృష్టి పృథ్వ అనే ఒక ఆవిడ ఉన్నది గంగాని పురుషుడు స్త్రీ పురాణము స్త్రీ గంగాని ఇంకో ఆవిడ ఉన్నది యమునాని ఇంకో ఆవిడ ఉన్నది వాళ్ళు అప్పజల్లెడు అంటూ అప్పజల్లెలు కూడా ఎందుకంటే ఒకే హిమవంతుడి నుంచి పుట్టారు కనుక అంటే ఈ విధంగా మీకు ఇన్ని దేవతలు దేవతలను నామరూపాత్మకంగా దేవతలను ఒక శక్తులుగా పరిగణించడం కాకుండా సద్గుణములు ఆ సగుణతత్వములు దేవత అంటే ఇప్పుడు పృథివీ అన్నదనుకోండి ఆ పరమేశ్వరుని యొక్క ఒక తమోగుణ ప్రధానమైన రూపమే పృథివీ అని అలాగ తీసుకోవడం అలా పురాణ దృష్టి అంటే ఎలా ఉంటుంది పృథివీ దేవత వేరు అగ్నిదేవత వేరు వాయుదేవత వేరు ఈ దేవతలందరూ వేరు ఉన్నారు వీళ్ళందరూ మన కోరికలను తీరుస్తారు మనం వీళ్ళని పూజిస్తూ ఉంటాము వీళ్ళందరి నెట్టి మీద ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు దేవతలకి దేవత దేవదేవహ ఆయన్ని కూడా అప్పుడప్పుడు పూజిస్తాము మన కోరికలను బట్టి వీళ్ళని కూడా పూజిస్తూ ఉంటాము ఈ సమార్జినేటి దేవతలను కూడా కోరికలను బట్టి పూజిస్తూ ఉంటాము మన భయాలను బట్టి పూజిస్తూ ఉంటాము అని ఈ విధమైనటువంటి ఒక దృష్టి మీకు పురాణ వాంగ్మయంలో వచ్చేసింది వైదిక వాంగ్మయంలో అలా ఉండదండి వైదికమయంలో ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు ఒక్కడే ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క శక్తులు మాత్రమే ఆ సగుణుడు సాకారుడు కాదు సగుణుడు ఆ గుణములను ఆయా గుణములను బట్టి ఆయా రూపములు ప్రకటమైతే ఆ విభిన్న రూపములకు దేవతలని పేరు ఈశ్వరుడు వాయు రూపంగా ప్రకటమైనప్పుడు ఆయనకు వాయు దేవత అని పేరు పృథివీ రూపంగా ప్రకటమైనప్పుడు పృథివీ దేవత అని పేరు అలా ఎందుకు దేవత అనాల్సి వచ్చిందంటే అండర్స్టాండింగ్ ఈశ్వరా అని ఒక పుస్తకం హశాను నేను అప్పట్లో వివరాలన్నీ కూడా ఇంక్లూడ్ అయి సో అలా దేవత ఎందుకు అనాల్సి వచ్చిందంటే జడమని మీరు అనుకుంటారు ఆ తమో ప్రభావం చేత అది జడముగా భాషిస్తుంది వాస్తవానికి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు చైతన్యం చేతనస్వరూపుడు చైతన్యస్వరూపుడు ఆయన జడముగా ఏమీ అవడు జడముగా భాషించుటయే కాబట్టి పృథివీ జడముగా భాషించినా జడము కాదు చైతన్యమే జడత్వం అంతయు చైతన్యములందే కల్పితము ఇప్పుడు సినిమా తరం మీద కొన్ని జడములు కొన్ని చేతనములు ఉంటాయి ఒక కొండ ఉంటుంది చెట్టు ఉంటుంది హీరో హీరోయిన్ డాన్స్ చేస్తూ ఉంటాం వీళ్ళిద్దరూ జడములు కొండ వీళ్ళిద్దరూ చేతనులు కొండ జడము చెట్టు చేతనము కానీ కథలనేది చెరచర ఈ భేదములన్నీ దేనియందు కల్పితములు ఒకే ప్రకాశము కల్పితములు అలాగే పృథివీ జడము అని మీకు అనిపించిన జడత్వం కూడా చైతన్యము కల్పితం కాబట్టి ఆ చైతన్యమే పృథివీ రూపముగా ఉన్నది కాదండి పృథివి జడమండి ఆ జడ పృథివి రూపముగా చైతన్యమే గలదు హిమాలయముల రూపంగా ఏమున్నది చైతన్యమే గలదు అత్యుత్తరస్యాదిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ హిమాలయుడు అనేటువంటి పర్వతరాజు ఆయన పర్వతుడు అంటే పర్వతం అంటే అర్థం ఏంటండి బ్ ఆఫ్ స్టోన్స్ దానికి పర్వతము అని పేరు కానీ ఆయన పంచ్ ఆఫ్ స్టోన్స్లా మనకి ఇంద్రియ గోచరం అయినప్పటికీ ఇంద్రియాలను పెట్టాలనిపించినప్పటికీ వాస్తవంలో ఆయన చైతన్య స్వరూపుడే అదే అర్థం దేవతాత్మ అంటే అంతేగాని ఒక నెల అక్కడ ఒక పట్టుపుతో కిరీటం పెట్టి హేమవంతుడు అన్నవాయ ఆయనకి మళ్ళీ పెళ్లి అలాగే మీరు అలాగా దానివల్ల ఏమైపోయిందంటే దీని మీద ఒక ఇష్యూ కలదు ఇప్పుడు మనకి ఏదైనా మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాలనుకుంటే ఏం చేయాలి ఈ సబార్డినేట్ దేవతలందరినీ ప్రార్థించడమా లేకపోతే సర్వేశ్వరుణ్ణి ప్రార్థించడమా సర్వేశ్వరుణ్ణి ప్రార్థించాలి అసలు ఈ సబార్డినేట్ దేవతలందరూ కూడా అదే ఈశ్వరుని యొక్క అంగములు అని గుర్తించి మీరు అంగాన్ని ప్రార్థిస్తారా అంగిని ప్రార్థిస్తారా అంగిని ప్రార్థించారు కాబట్టి అలా గుర్తించాలి మీరు అలా గుర్తించకుండగా ఆ ఈశ్వరుడు వేరే ఉన్నాడు ఈ దేవతలందరూ వేరు వేరుగా ఉన్నారు మనం ఈ దేవతల్ని ప్రార్థిస్తే మనకి పూజలు చేస్తే మనకి కోరికలు తీస్తాయి ఆ ఈశ్వరుడికి కంగారేమీ లేదు ఇది ఎందుకని కొంచెం పికప్ బాగుండలేదనిపిస్తుంది పికప్ బాగుండకపోతే నేను ఐ హెవ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ ఉంటుంది ఇప్పుడు బాగుంది కాబట్టి అసలు ఈ రకమైన ఆరాధనా పద్ధతిని తిరస్కరించిన తొందరు పెద్దలు తేజస్ రిఫ్ సర్వేశ్వరుడు ఒక్కడే ఇవన్నీ కూడా దేవత వేరు ఈశ్వరుడు వేరు దేవత ఈశ్వరుడు ఒకటి కాదు దేవత అంటే ఈశ్వరుని యొక్క ఒక విశిష్టమైన సగుణ రూపము యొక్క ఒక విశిష్టమైన అంగము ఎందుకంటే మీరు సగుణ అని ఎప్పుడైతే అన్నారో గుణములలో వైవిధ్యముందు ఆ వైవిధ్యాన్ని బట్టి ఒకే ఈశ్వరుడు ఆ గుణములలో వైవిధ్యాన్ని బట్టి వివిధ రూపములుగా నామములుగా ప్రకటమవుతాడు ఆవి నామరూపములకే దేవతలు అని పేరు కాబట్టి మనం దేవతలను కూడా ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టుగా ఆరాధించడము అనేది సరికాదు మీరు ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి మీరు పృథివీ దేవతను ఆరాధించడం అంటూ ఏముండదు పృథివీ దేవత రూపంగా ప్రకటమైన ఈశ్వరుణ్ణే ఆరాధించడం వాయుదేవతగా ఆరాధించడం అంటూ ఏముండదు వాయుదేవతగా ప్రకటమైన ఈశ్వరుణ్ణే ఆరాధించడం ఒకే ఆరాధన ఉంటుంది అదే ఈ దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క వివిధ శక్తులు మాత్రమే కాబట్టి మీరు ఈశ్వరుని ఆరాధించండి ఈ ఈ రకంగా ఈ దేవతలను మీరు ఎందుకు ఆరాధిస్తారు ఈశ్వరుని యొక్క ఆరాధన చేయాలి తప్ప దేవతారాధన అనవసరము ఇదొక వాదన నేను చెప్తున్నామైతే మిమ్మల్ని ఇప్పుడు అలా చేయమంటలేదు ఇది ఒక విషం కలదు అయితే ఒక ప్రశ్న దేవతలను ఎందుకోసం ఆరాధిస్తున్నారు అసలు ఇంత మల్టిపుల్ దేవతారాధనలు ఎందుకు వచ్చాయి కామనలు భయములు ఆంథ్రోపో మార్టిక్ గాడ్ అంట అంటే ది గాడ్స్ ఆర్ డిజైన్డ్ ఆర్ షేప్డ్ బై అవర్ డిజైన్స్ అండ్ క్లియర్స్ మనకుండే కామనలు భయాలని బట్టి ఆ దేవతల యొక్క రూపాలని మనం తయారు చేసుకుని వాటిని ఆరాధిస్తూ ఉంటాం దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఏమిటంటే వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు లక్ష్మీదేవిని రూపాయలతో ఆరాధిస్తారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది చదువుకునే వాళ్ళు సరస్వతి పూజ పేరుతోటి పుస్తకాలను పెట్టి ఆరాధిస్తారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది మనం ఏమనుకుంటాం వర్తకుడు చేసే దేవత యొక్క పూజ వేరు చదువుకునే విద్యార్థి చేసే సరస్వతి పూజ వేరు అని అనుకుంటాం అంటే ఏవైంది వాడు ఒక రకమైన ఈశ్వరుణ్ణ ఆరాధిస్తున్నాడు మనం ఇంకో రకమైన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం అనుకుంటాం అది తప్పు వాడు వీడు కూడా ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు దేవతలంటే వేరు ఈశ్వరుడు వేరు దేవతల యొక్క ఆరాధన కాదు ఈశ్వరుడు యొక్క ఆరాధనే దేవతలు అనేవాళ్ళు కేవలము ఈశ్వరుని యొక్క అంగములు మాత్రమే దేవతలను ఈశ్వరుడుగా భావించకూడదు ఇప్పుడు మీరు నాకు ఏదైనా సర్వీస్ చేయాలంటే చేతికి సర్వీస్ చేసేవాడు ఒకడు కాలుకి సర్వీస్ చేసేవాడు ముక్కుకి సర్వీస్ అలా ఉంటుందండి అలా ఉంటుందా పూర్వానికి పరమానంద శిష్యులని ఎడంకాలు నీది కుడికాయలు నాది వాళ్ళిద్దరు ఆయన కాళ్ళు పట్టడం పెట్టారు పొరపాటుని ఎడంకాలు నొక్కుతున్నవాడు చెయ్యి కుడికాలుకి తగులుతుంది తగిలితే ఎరా నువ్వు నా కాళ్ళని ఎందుకు ముట్టుకున్నావు నువ్వు నా కాళ్ళని ముట్టుకున్నట్లయితే నేను రిటాలిగేట్ చేయాల్సి వస్తుంది ఏం రిటాలిగేట్ చేస్తామంటే నీ కాలుని పట్టుకొని ఒక్క మొత్తు మొత్తుతా నీ నా కాలుని మొత్తితే నేను ఊరుకోవడానికి నాకేం చెతగాలని అనుకుంటున్నావా నేను రెండు మొత్తులు మొత్తుతా అని వీడు ఎడమ కాలును ఒక గట్టిగా దెబ్బ కొట్టాడు వాడు వెంటనే రిటాలిగేషన్గా రెండు దెబ్బలు కొట్టాడు గుడికాలు వీడి పాపం ఉలిక్కుపడి ఆ దెబ్బలకి అయ్యో అయ్యోతో లేచి కూర్చున్నాడు మన దేవతారాధన ఈ రకంగా ఉన్నది అవును మరి నేను అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటా మీరు ఓపెన్ మైండ్గా వినాల్సి ఉంటుంది ఆలోచించాల్సి ఉంటుంది ఇది దయానంద సరస్వతి స్వామి యొక్క అది సమాజ సంస్థ యొక్క ఆర్గ్యుమెంట్ కాబట్టి అయితే మరి ఈ దేవతలను ఆయా కామనాలతోటి భయాలతోటి మనం ఆరాధిస్తున్నాము బానే ఉంది మీరేమో ఏమంటున్నారు దేవతలను కాదురా ఆరాధించడం దేవతలు స్వతంత్రములు కాదు అది ఈశ్వరుని యొక్క శక్తులే దేవతలు అంటే నువ్వేమో ఈ దేవతలు స్వతంత్రం అన్నట్టుగా నువ్వు ఆరాధిస్తున్నావు కర్మ మీకేదైనా ఫలం వస్తే ఈశ్వరుడు ఇస్తాడా దేవతలు ఇస్తాడా ఈశ్వరుడు ఇస్తాడు ఇప్పుడు మన చేతిని మీరు ఆరాధించారనుకోండి నేను మీకు ఏదైనా ఇచ్చాననుకోండి నేను ఇస్తానా చెయ్యి ఇస్తుందా నేనిస్తా చెయ్యి కూడా కర్మ ఫలాన్ని మీరు చేసిన ఆరాధనకి ఫలం ఎవరు ఇస్తారు ఈశ్వరులు ఇస్తానే దేవతలు ఇస్తారా ఈశ్వరుడు ఇస్తాను కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి దేవతలను ఎందుకు ఆరాధిస్తారు దేవతల ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే ఇట్స్ ఎ సేవింగ్ గ్రేస్ యు హ్యావ్ సంథింగ్ దేట్ అలా కాకుండా కదా దేవతలందరూ వేరు వేరు ఆయా ఈశ్వరులు వీళ్ళందరూ కూడా ఈశ్వరుడు అంటే వన్ హూ కమాండ్స్ ఆయా సందర్భాలలో ధనమును కమాండ్ చేసే ఈశ్వరుడికి లక్ష్మి విద్యను కమాండ్ చేసే ఈశ్వరుడు సరస్వతి విఘ్నములను కమాండ్ చేసే ఈశ్వరుడు గణపతి అనేలాగా మీరు ఇంతమంది ఈశ్వరులని తయారు చేసుకుని అనేకేశ్వర పూజ మీరు చేయడం వల్ల మీ కామనలు భయాల మూలంగా ఈశ్వరుణ్ణి ఇన్ని ముక్కలు మీరు చేసుకున్నారు ఏకేశ్వర ఉపాసన ఉండాలి అని ఆయన చెప్పేవడు దర్ ఈజ్ అ పాయింట్ వీళ్ళు పౌరాణికులు దీంట్లో ఈ వైరుధ్యం నుంచి వీళ్ళు బయటపడాలంటే వీళ్ళకు ఒక్కటే గతి ఏమిటంటే దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుని యొక్క అంగములు మాత్రమే అని మాకు తెలుసు మేము ఈ దేవతల ద్వారా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాము అని వీళ్ళు తెలుసుకుంటేనే వీళ్ళు ఈ వైరుధ్యం నుంచి బయటపడగలుగుతారు లేకపోతే ఈ ఈ ఈ అబ్జెక్షన్ ఏదైతే రేస్ట్ చేశారో అది అలా ఉంటుంది అది దానికి వీళ్ళు రిప్లై ఇవ్వలేదు ఆయన్న ఓ ప్రశ్న అడిగాను మీరు దేవ మల్టిపుల్ దేవతలను పక్కన పెట్టి ఒకే ఈశ్వరుణ్ణి ఆరాధించమన్నారు కదా ఎందుకంటే ఈశ్వరుడు కర్మఫలదాత మరి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించేప్పుడు ఇప్పుడు అసలు ఈశ్వరుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం ఈ దేవతలని అనేక కామనలు భయాల మూలంగా కదా మనం ఆరాధిస్తుంటాం ఇప్పుడు మరి ఈ కామనులు భయాల విషయం ఆ ఈశ్వరుడే చూస్తాడా ఏమి అనే ప్రశ్న ఉదయిస్తుంది అంటే ఇప్పుడు మాకు డబ్బు కావాలంటే అదే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి చదువు కావాలన్నా ఆ ఆరాధించాలి ఈజ్ ఇట్ లైక్ దా ఎందుకంటే అనేక కామనలు భయములు హౌ టు అకౌంట్ ఫర్ దాట్ అంటే దానికి రిప్లై ఏం చెప్పారంటే అసలు ఈశ్వరుణ్ణి మీరు కామనులతోటి భయాలతో ఆరాధించనే వద్దు మీరు ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించండి ఆయన మీకు కర్మఫలాన్ని ఇస్తాడు మీరు కోరికతో ఆరాధించిన మీ కర్మఫల రూపంగా ఇవ్వగలుగుతాడు తప్ప మీకు అర్హత లేకపోతే ఆయన ఇవ్వను కూడా ఇవ్వడు కాబట్టి మీరు నిష్కామంగా ఈశ్వరుణ్ణి ఆరాధించండి ఈశ్వరుణ్ణి ప్రార్థించండి ఉపాసించండి అయితే దానివల్ల ఫలమేమి ఎందుకంటే ఏదో కోరికతో పూర్తి చేస్తే ఆ కోరిక తీరిందనో తీరలేదనో సమ్ కైండ్ ఆఫ్ గెస్ కొంత కన్క్లూషన్కి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణిస్తే మాకు ఫలమేమోసుకున్నట్టు అన్నట్లయితే నిష్కామంగా మీరు ఈశ్వరుణ్ణాధించినప్పుడు హృదయంలో కలిగేటువంటి ఒక ప్రశాంతి వైరాగ్యము శాంతి అవే ఫలములు అంతకుమించి ఫలం ఏముంటుందో అది ఈశ్వరుడికి తెలుస్తుంది తప్ప మీకు తెలియదు అది అదృష్ట ఫలమే తప్ప దృష్టఫలం కాదు ఇవాళ పూజ చేసే మనస్సు శాంతంగా ఉన్నది అది ఫలం ఈ పూజకు అదృష్ట ఫలం ఏదో ఉంటుంది పుణ్యము దానివల్ల వచ్చే ఫలం అది ఈ జన్మలో రావచ్చు మళ్ళీ జన్మలో రావచ్చు అది మీకు తెలియదు అది అదృష్టం అంటూ ఈ విధంగా ఐక్యవాదాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు నేను చెప్పినంతా ఇక్కడుండే కాంటెక్స్ట్కి అనుకూలంగా ఉన్నది మాటే చెప్పాను మీరు గమనించారో నేను ఆ విధంగా ఏకైశ్వరోపాసన చేస్తూ అన్ని రూపములలో ఒకే ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఆయా రూపాలు మనకి ప్రత్యేకంగా సపరేట్ సపరేట్ గా కోరికలు తీరుస్తాయని అలాగంటే పెట్టుకోకుండా ఈ కోరికీ రూపము ఆ కోరిక ఆ రూపము ఈ ఈ కోరిక తినడానికి ఆ గ్రహాన్ని ఆరాధించాం ఆ కోరిక తినడానికి ఈ దేవతను ఆరాధించాం అని ఇలా పెట్టుకోకుండా ఒకే ఈశ్వరుడు కోరికలను తీరుస్తున్నాడు అది కూడా కర్మఫలప్రదాత ఆయన మన కర్తవ్య కర్మల్ని మనం చేసుకుంటూ ఉందాము మనం ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ పోతాము ఆయన ఏదిస్తే దాన్ని స్వీకరిస్తాము ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఆ నామరూప బుద్ధి నుండి బయటపడి ఆ సగుణ ఈశ్వరుణ్ణి నిరాకార సగుణ ఈశ్వరుణ్ణి దర్శించి అల్టిమేట్ గా మీరు ఆ ఈశ్వర సృష్టమైన ద్వైతం నుంచి బయటపడిపోయి మీరు ఆ ఆత్మస్వరూపాన్ని తెలియగలుగుతారు అది అక్కడున్న వ్యవస్థ